మీరందరూ సమాధానము శాంతిని అను ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం హలో హలో పప్పు ఆ బాగు ప్రజా వీళ్ళు అవుతుందా పేర్లు ఆ పేరు చేస్తాం సార్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పాఠం అంటే అట్లా పాఠ పాఠ పాతి మహిమాయస్ మహిమా పడు ఐసులకి ఓ అలీయా హెలియా हलेलुया हलेलुया हलेलुया स्तुति महिमा एला पुड एइसन कीचेदम हलेलुया हलेलुया स्तुति महिमा एला पुड एइसन कीचेदम अनसैनिय मुलन आदिपतियायने ओ यीसुने स्तुतिचेदम अनसैनिय मुलन आदिपतियायने आयी यीशु स्तुति छेदामो अनसांग्रमलेनु गातीचिन आ यहोवन स्तुति छेदामो अनसांग्रमलेनु गातीचिन आ यहोवन स्तुति छेदामो हालेलुया हालेलुया स्तुति महिमा एनापुर एइसन किंचरमो अनली हालेलुया स्तुति महिमा एनापुर एइसन किछदमो Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Sukhinai ma na sundi isun ki chadal aakansha mana dheemana paantil esun suji chadal aakansha mana dhee मान्य न पांपीले येशुने स्तुतिचेदम बंडनोली मधुर जनम अनुपपीले येशुने स्तुतिचेदम बंडनोली मधुर जनम अनुपपीले येशुने स्तुतिचेदम हालेलुया हालेलुया स्तुति महिमा चलाऊ तोय येशुने जी चेदम हालेलुया हालेलुया स्तुति महिमा The woman lives they stand I gotta fe chair I thought it was the illusion of God I feel he gave me the love with this My child lives with my own My God, he was seen by me My Jesus was the first one आ करु से मन ली अग्नि पांपिन ए सुन कृति जदम सेवक नाना आत्म के अभिषेक इंचिन आए सुन कृति जदम सेवक नाना आत्म में अभिषेक इंचिन आए सुन कृति जदम हालेलुया ने सुन महिमा आलाप ए सुन के जदम हालेलुया हालेलुया कृति महिमा చిన్నగా వాక్యాన్ని చూసుకుందాము ప్రార్థన పూర్వకంగా ప్రార్థిస్తాం పరశు ద్రవేవా వదనాల కృపా మహిళ సర్వనతుడ తండ్రి మీకు స్తోత్రాలుసయ్య ఈ యొక్క ఉదయకాలం తనిమల్ని మిమ్మల్ని స్థితించలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వా నిన్న మేము ఎంత పనులున్నా ప్రవ్వాక్యం పట్ల మీ ఆరాధన పట్ల మాకు ఆసక్తిని మీరు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు ప్రవా కృపా మహిళ మొదట మీకే మేము అవకాశం ఇవ్వాలి ఈ తండ్రి ప్రతి పనుల్లో తన మళ్ళీ ఫస్ట్ ప్రాధాన్యత మీకే మేమిస్తున్నాం దాని తర్వాతనే ఈ లోకంలోని పనులకు తండ్రి కాబట్టినైనా అటువంటి ఆశ అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో తండ్రి మీకే తన మళ్ళీ మీరే హెచ్చింపబడాలా అవును ప్రభావం తగ్గింపబడాలా అటువంటి బిడ్డలుగా వాళ్ళందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే చివరి కాలంలో మేము ప్రభావ మనుషుల తన మళ్ళీ అనేక పనులతో అలసిపోతున్నారు ఎవరు కూడా మీ తట్టు తన ఆసక్తితో జీవింపజయపోతున్నారు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడతలేరు కానీ మేం మీ పట్ల ఆసక్తి కలిగి తనమల్లి మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రార్థన మీ సన్నిధికి వస్తున్నాం కాబట్టి మీరు మాతో మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ఇది ఉదయకాలంలో తన సన్నిధి నమ్మిన ప్రభావం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ యొక్క కల్వరిశిలలో మా యొక్క పాపం శాపంలను రోగంలను వ్యసనంలను మీరు భరించి మాకు వదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మీ బిడలుగా స్వీకరించినారు పరుశుద్ధ ఆత్మాభిషేకం అనుకరించిన కృపావారుల ఆత్మఫలాలు అనుకరించినారు ఇన్నాళ్లు మీరు మాకు సైకిల్ గుణి నడిపించినారు ప్రతి పనిలో సహాయకులు ప్రతి విషయంలో మాకు విజయం అనుకరించిన ఆనందకార లోయలో సంచరించిన ఏ అపాయం మాకు వాటిలేదు ప్రభావ మీరే మమ్మల్ని ఆదరించిన మీరే మమ్మల్ని కాచి వాటిని జ్ఞాపకం మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా మేము ఏరీ తెగసి పడాలా పరచాలా అటువంటి సేవ జీవితంలో నడిపించి మీరే మహిమనంది వాక్యంలోని సత్యాన్ని గ్రహించే వాటిని స్వీకరించి అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించి బిడ్డలుగా మమ్మల్ని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి పోయిన గత నిన్న ఒక వాక్యాన్ని మనం చూసుకొని ముగించిన దాన్ని కంటిన్యూ చేస్తాను ఈరోజు నిన్నటి దినం మనము తెసిన మొదటి పత్రిక ధ్యాయంలోని ఒక వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఎక్కడ ముగించుకున్నామంటే ఇరవై రెండవ వచనంలో మొదటిదిగా సహోదర ప్రేమ గురించి హెచ్చరికలు ఉన్నాయి దాని తర్వాత ఇరవై ఇరవై రెండవ పన్నెండవ పన్నెండవ వచనంకొచ్చేటప్పటికి మీ సొంత కార్యాలను జరుపుకున్న ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందు ఆశ కలిగి ఉండవాలని మేము హెచ్చరించుతున్నామంటాడు కాబట్టి ఇది ఒక ఆజ్ఞ అన్నట్టు ఆర్డర్ కాబట్టి ఆర్డర్ ప్రకారంగా మనం జీవించాలనేదే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత సడన్లీ టాపిక్ మారిపోతుంది ఇక్కడ వాక్యం పదమూడవచనం నుంచి టాపిక్ టోటలీ మారిపోతుంది పౌలు ఎందుకు ఆ రీతిగా చెప్పిండీ అర్థం చేసుకోవాలంటే ఆయనకు వచ్చిన బహుకొద్ది అవకాశాలలో ఒక సంఘానికి పత్రిక రాసినప్పుడు అనేకమైన పాయింట్లో అనేకమైన అంశాలని ఆ యొక్క పత్రికలను కుదిర్చి వాళ్ళకి అనుగ్రహించు ఎందుకంటే మొదటనేమో ఒకరినొకరు మోసం చేసుకోవద్దన్న విషయాన్ని హెచ్చరిస్తుందంటే అక్కడ అంతా మోసము ఒకరినొకరు మోసం చేసుకున్నాడు అంటే ఒక సహోదరుని దగ్గర నుంచి ఇంకొక సహోదరుడు ఏం తీసుకున్నాడు అనేది అక్కడ ఉంది ఏం తీసుకున్నాడు కాబట్టి తీసుకుని వాపస్ కాబట్టి అది మోసం అనేది విషయాన్ని అక్కడ హెచ్చరించి ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని మోసం చేయొద్దు అని అక్కడ చెప్పబడింది అట్లనే ఇప్పుడు ప్రేమ సహోదర ప్రేమ అంటే మోసం ఉండదు అవసరం ఎదటివాణ్ణి మీద నీకు ప్రేమ లేకపోతేనే నువ్వు వాణ్ణి మోసగిస్తావన్నట్టు కాబట్టి సహోదరులలో కూడా అటువంటి మోసం ఉందంటే ప్రేమ లేదన్నట్టు ఆ విషయాలు మనం నిన్న దినాన తీసుకున్నాము అయితే పదమూడవ నుంచి టోటల్లీ వాక్యం మారిపోతుంది అన్నట్టు ఎందుకు అంటే సంఘంలో ఒక గొప్ప దైవజనుడు చనిపోయినట్లు మనం చరిత్రలో చూస్తాం ఒక గొప్ప సేవకుడు అయితే ఆ గొప్ప సేవకుడు చనిపోయినప్పుడు ఆ సంఘం అంతా దుఃఖంలో ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం చూస్తున్న మా యొక్క ఎఫ్రామ్ బ్రదర్ వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల ఆ కుటుంబం అంత దుఃఖంలో ఉంది చుట్టులో ఎఫ్రామ్ బ్రదర్ వాళ్ళ పరిచయాలున్న వాళ్ళ అంత దుఃఖంలో ఉన్నది ఈరోజు నిన్నటి నుంచి అట్లనే ఎవరన్నా గొప్ప దైవ చనిపోతే లేకపోతే గొప్ప భక్తులు భక్తులు ఎవరైపోయినా గానీ ఆ కుటుంబంలో ఎక్కడలేని దుఃఖం ఉంటదన్నట్టు ఆ దుఃఖము ఎంతకాలం ఉంటుంది అంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను మనుషులకు తొంభై రోజులుంటది మ్యాక్సిమం నైన్టీ డేస్ ఉంటది ఆ దుఃఖం ఆ నైన్టీ డేస్ తర్వాతనే నార్మల్ లైఫ్ అయిపోతుంటది ఎందుకు అంటే సైకాలజికల్ గా చెప్పాలంటే ఆ మనిషి జీవంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల తిరుగుతా ఉన్నప్పుడు ఆ ఇమేజ్ ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం మన మైండ్ లో పడతదన్నట్టు మనం కండ్ల ద్వారా అది మైండ్ లోకి ఆ ఇమేజ్ అక్కడ కుదుర్చుకుంటది ఎప్పుడైతే కండ్లకు ముందు కదలదో ఆ యొక్క ప్రతిమ ప్రతిబింబము ఇంక మనకి బ్రెయిన్లోకి ఆ ఇమేజ్ పోదు అన్నట్టు కొంతకాలానికి ఉన్న ఇమేజ్ ఎరేజ్ అయిపోతుంది అట్లా మనం మర్చిపోతాం అన్నట్టు గిఫ్ట్ మనకి ఇచ్చింది ఏదైనా సున్నాసంగా మరిచిపోతాం దేవుని వాక్యం కూడా ప్రార్థన చేయడం కూడా మర్చిపోతాం దేవుని ఆశ కూడా మర్చిపోతాం అటువంటి మైండ్ ఉంది మనకి అందుకనే మనం సాధన చేయాల ప్రాక్టీస్ చేయాలా టూల్స్ వాడాలా ప్లానింగ్ టూల్స్ వాడాలా చెక్ లిస్టులు నోట్స్ వాడాలి పెన్ పెన్సిల్ తీసుకుని రాసుకోవాలా అవి లేకపోతే మనకు ఖచ్చితంగా మర్చిపోతాం ఎంత మందికి వాగ్దానాలు చేస్తాం అన్ని మర్చిపోతాం ఏ వాగ్దానాలు తీర్చుకోకుండా ఎందుకు అంటే మతి మార్పు తయారైంది కానీ ఇసల గురించి ఒక విషయం నేను చెప్పాలి ఏంటంటే వాళ్ళకి ధర్మశాస్త్రము ప్రింటెడ్ రూపకంగా లేదు మనకు ఉన్నట్టు కేవలము యాజకునికొక్కే ఆ యొక్క చర్మం మీద రాయబడ్డ ధర్మశాస్త్రం ఉండేది పాత నిబంధన కాలంలో ఆ చర్మం మీద రాయబడ్డ ఆ యొక్క ధర్మశాస్త్రాన్నే వాళ్ళు ధ్యానించేవాళ్ళు ఆశ్చర్యంగా యాజకుడు చదివితే సంఘమంతా వినేవాళ్లు కాబట్టి రోజులలో ధర్మశాస్త్రము సామాన్య ప్రజల అందుబాటులో లేకుండే కాబట్టి సామాన్య ప్రజలు ఏం చేస్తే దాన్ని చిన్న పిల్లలు ఈ లెక్కలు లెక్కలు నేర్చుకుంటప్పుడు అవన్నీ గుణింతలు అవన్నిటినీ టేబుల్స్ అంట మనం మ్యాథమెటికల్ టేబుల్స్ అంట ఉదయం లేచి టాక ఉంటారు అది బట్టి కొడతామంటారు భాషలో చెప్పాలంటే అట్లా దేవుని వాక్యాన్ని బట్టి కొట్టేటోళ్ళు అంటారు వీళ్ళు ఈ రోజు కూడా ఇసలలో యవనస్తులకి కీర్తనల గ్రంథం మొత్తం బట్టి కొట్టిస్తారంట వాడికి నోటి మీద ఉంటుంది అంట కీర్తనల గ్రంథము సామెతల గ్రంథం అది ఎంతమంటే నిజమో నాకు తెలియదు కాని ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితం నేను విన్నా అది మారిపోయింటొచ్చి బహుశా కానీ ఒకప్పుడు మటుకు వాళ్ళకి పూర్వం నుంచి కూడా చేతిలో పుస్తకం లేకున్నా అంటే వాళ్ళకి పేపర్ లేదు కదా పేపర్ మనకు అనుకుందే దగ్గర ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితమే పేపర్గా కనుక్కున్నారు అంతకుముందు లేదు పేపర్ కాబట్టి తాటాకుల మీద రాసేవాళ్ళు లేకపోతే సముద్రపు చేప తోలు మీద రాసేవాళ్ళు పశువుల లేక ఆవు తోలు ఈ పశువుల తోళ్ల మీద రాసేవాళ్ళు అన్నట్టు ఆ రోజులల్లో దానికి ముందు స్టోన్ ప్లేట్ టాబ్లెట్స్ మీద రాసేవాళ్ళు స్టోన్స్ మీద రాసేవాళ్ళు రాత్రి మీద రాసేవాళ్ళు లేకుంటే శుద్ధతో చేయబడ్డ పలకాల మీద రాసేవాళ్ళు అట్ల అన్ని వాక్యాలు అంత ఆస్తా ఉండే ఆ రోజులలో మనిషికి మళ్ళీ అవన్నీ లేనప్పుడు వాడు ఏ రీతిగా దాన్ని ధ్యానించాలంటే వాడు దాన్ని నెమరి వేసుకుండేవాడు వారిలో అన్ని గుర్తు చేసుకుని చదువుతాబోయేవాడు అన్నట్టు ఫాస్టర్ చెప్తామంటే అక్కడ యాజకుడు చదువుతామంటే శాస్త్రి వీళ్ళ అవన్నీ నెమ్మ చేసుకుండే వాళ్ళు నోట్లో అట్లా కంఠస్థం చేసేవాళ్ళు అంటే దేవుని వాక్యం చూడండి ఎంత ఆశ ఉండేది ఆ రోజు రోజు చేతిలో బుక్ కంఫర్టబుల్ లైఫ్ అన్నట్టు నా ఆల్రెడీ ఉంది కదా బుక్ ఎప్పుడన్నా చదువుకోవచ్చు కదా అనేది అయితే పదమూడవ వర్షానికి కష్టపడి పౌలు ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు దైవజనుడే కదా చనిపోయింది దైవజనం చనిపోతేంది చనిపోవడం అంటే దేవుని దృష్టిలో నిద్రించడమే రక్షింపబడ్డ వారు చనిపోవడం అంటే నిద్రించడం టెంపరీ అంటే నిద్ర అనేది టెంపరీ కదా ఇప్పుడు మనం సాధారణగా రాత్రి తొమ్మిది గంటలకు వండుకుంటాం తొమ్మిది పది వండుకుంటాం తెల్లవారి ఐదు ఐదున్నరకే లేస్తాం నిద్ర ఆటోమేటిక్గా లేస్తాం మధ్యరాత్రి సడన్ లేదన్న శబ్దం వస్తే ఉలిక్కి లేస్తాం అట్లనే ఈ చనిపోయిన వాళ్ళు అంటే నిద్రించిన వాళ్ళు ప్రభునందు నిద్రించిన వాళ్ళు కూడా ఒకరోజు ఉలిక్కి పడి లేస్తారంట వాక్యం ఉంది అట్లా నిద్ర నుంచి ఉలిక్కి పడి లేస్తారంట ఆయన స్వరం వినంగానే ఆయన శబ్దం వినంగానే ప్రభు దీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు రెండవ రాకడా ఆయన శబ్దం వినంగానే నిద్రించిన వాళ్ళంతా ఉలిక్కి పడి సమాధులలోకి అవన్నీ బదులైపోతాయి బండలి సమాధుల రాళ్లున్న వాక్యం కాబట్టి మీరెందుకు దుఃఖపడుతున్నారు చనిపోయినవాడు ఇది మరణం అంటేనేమో నరకం అన్నట్టు కాని మరణం మీద విజయం పొందిన వాళ్ళ మనం దానికి మన మీద ఏ అధికారం లేదంటే బైబిల్ వాక్యం ప్రకారం పౌలు అవన్నీ విషాల మార్మాలు మనకి ఎప్పుడో చూపించాడు కాబట్టి నిద్రించిన వారంట చనిపోవడం అంటే రక్షింపబడ్డ వాళ్ళు చనిపోవడం అంటే నిద్రించడం రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు శాశ్వతంగా నరకానికి రెండో మరణం అంటే నరకానికి పోవడమే కాబట్టి ఈ మరణం మరణానికి మన మీద ఏ అధికారం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మరణించి జీవిస్తున్నాం ప్రభులు కాబట్టిరణానికి మరణం అనే శత్రు అది మరణం అనేది శత్రు అని పౌలు జ్ఞాపకం చేస్తాడు అదొక శత్రువు అది మనల్ని వెంటాడుతూ ఉంటది లైఫ్లాంగ్ వెంటాడుతుంటది ఏ క్షణం పట్టుకుందామా అని యాక్సిడెంట్స్ చేస్తామా వీణ్ణి ఎలక్ట్రిక్ షాక్ కొట్టిద్దామా వీణ్ణి లేదంటే ఎవరితోనన్నా చంపిద్దామా ఏదో రూపంగా మనం వెంటాడుతూ ఉంటది కానీ దానిమీద అధికారం ఇవ్వలేదు ఏడు ఎందుకంటే మనం ఆత్మలో ఎప్పుడో చనిపోయినాం పాపంలో ఎప్పుడో చనిపోయినాం ఈ లోకం దృష్టిలో చనిపోయిన వాళ్ళం ని ఇప్పుడు ప్రభునందు జీవిస్తున్నాం కాబట్టి ఆ రెండో మరణానికి మనమీదే మనకి మన మీద ఏ అధికారం దానికి లేదని చెప్తాడు అది మనం చూసినాం ఎన్నిసార్లు వాక్యాలు కాబట్టి ఇక్కడ ఈ పదమూడవర్షం నుంచి ఇప్పుడు నేను చెబుతాను ఇది కొంచెం కాంట్రవర్షియల్ వాక్యం ఇది ఎందుకంటే తొంభై తొంభై శాతం క్రైస్తవులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రపంచమంతటా ఏ చర్చి చెందిన వాళ్ళ గానీ ఇది సంఘం ఎత్తబడట అన్న అంశం గురించి వాళ్ళు ధ్యానిస్తుంటారు కానీ ఏ రూపకం కూడా ఇది తబన్న అంశానికి సంబంధించిన వాక్యం కాదు ఇది పదమూడవ వచనాలలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం మాకిష్టం లేదంటాడు కాబట్టి చనిపోయిన ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు నిద్రించిన వాళ్ళంటే వాళ్ళు ఇంకా ఆత్మలో మేల్కొనే ఉన్నారన్నట్టు శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మలో మేల్కొనే ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మీకు ఒక మరమం నేను చెప్పాలనుకుంటున్నాను అదేంది పద్నాలుగో అవసరంలో యేసు మృతి పొంది తెలియలేచినలా అదే ప్రకారం యేసు నందు నిద్రించినవారు కాబట్టి అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటది కదా రెండవరాకడా రెండవరాకడన ఆయన తన బిగిదలనందరిని వెంట పెట్టుకుని వస్తాడంట దీన్ని విడిచిపెట్టేసి లేదు బ్రదర్ మనమందరం ఇక్కడి నుంచి పైకి వెళ్లిపోతాం బ్రదర్ అంటున్నారు ఆయననేమో ఉల్టా చెప్తున్నాడు పౌలు ఏసు నిదిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట వచ్చు వాళ్ళని తీసుకుని వస్తాను ఇక్కడికి కాబట్టి రెండవ రాకడాది యేసు ప్రభు తన బిడ్డలను వెంట పెట్టుకుని రావడం మనం ఇక్కడ ఒకవేళ ఆ టైంలో మనం ఇంకా బ్రతికి ఉంటే మన పరిస్థితి ఏందంటే అక్కడ రాయబడింది అన్నట్టు పదమూడవర్షాల నుంచి స్టార్ట్ ఆయన రాకడం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ పౌలు తన మర్మం తనకు బయలుపరచబడ్డ మర్మాన్ని జ్ఞాపకం చేస్తాడు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేయరాము నైన్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ మనమే గాలిలోకి లేస్తామంటుంది ఈ వాక్యం ఆపోజిట్ చెప్తుంది ప్రపంచంలోని గొప్ప గొప్ప దైవజనుల బోధకి ఇది ఆపోజిట్గా ఉంది ఈ వాక్యం పదిహేనో వచనం సజలమై నిలిచిండు మనము నిజించిన వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరము ఇంపాసిబుల్ లేదు మేము ఫస్ట్ అమాంతంగా గాలిలోకి ఎత్తబడతాం రాకెట్స్ లగా అని చెప్తాటారు బోధలో కాని పదమూడవ పదిహేనో వచ్చే అంటుందంటే అసాధ్యం అది మీరంతా లాస్ట్ కే వస్తారంటుంది లాస్ట్ లాస్ట్ డే ఈ సృష్టి ముగించే టైంకి లాస్ట్ అప్పటి వరకు బ్రతికిన వారు స్ట్కి వస్తారు సజ్జలమైన నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము కాబట్టి ఈ రోజు మనం డిసైడ్ చేసుకోవాలి మనము నైన్టీ చర్చి విధానం పాటిస్తున్నామా పౌలు చెప్పినట్లు పదిహేనవ వచనాన్ని పాటిస్తున్నామా నేను ఒకప్పుడు నైన్టీ లో ఉంటే ఇప్పుడు నైంటీ నుంచి బయటకు వచ్చేసి ఆ పాయింట్ వన్ రీచ్ అయినది రేర్ గ్రూప్ అన స్మాల్ గ్రూప్ అది ప్రపంచంలో పదిహేనవ వచనాన్ని నమ్మిన గ్రూప్ అది నిద్రించిన వారి కంటే ముందు ఆయన సన్నిధి చేరము మనం ఫస్ట్ పోమి లోకం లకెళ్ళి మనం లాస్ట్ వరకు ఉంటాం ఒకవేళ ఆ టైంలో బ్రతికి ఉంటే ఒకవేళ ఈ రోజు వచ్చిండనుకోండి మనకంటే ముందు నిద్రించిన వారిని దేవుడు వెంట వస్తాడు మనం లాస్ట్ కి వారి కంటే ముందు మనం ఆయన సన్నిధి చేరము ఇప్పుడు చూడండి దేవుడు వచ్చే విధానం ఎట్లుంటుంది త్రీ త్రీ టైప్స్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి పదహారో వచనంలో ఆర్పాటంతో అది ఫస్ట్ సౌండ్ అన్నట్టు ఆర్పాటం అంటే బీబత్ సౌండ్ ఉంటుంది లోకం అంతా ఆర్పాటం అంటే ఓ అందరు ఆరుస్తూ ఉంటారు గందర్ గోళాలుంటాయి అన్నట్టు ప్రపంచమంతా ఈ శబ్దాలుంటాయి దూతలు అందరు దిగొచ్చేస్తూ ఉంటారు భూమి పై పలోకం నుంచి ఆకాశం నుండి దేవదూతలు అందరు దిగి వచ్చేస్తారు ఎందుకంటే ఇది ఇది పర్ఫెక్ట్ ఇంకా ఫైనల్ విధానం అన్నట్టు పర్లోకము భూమి కలవడం అనేది ఆర్బాటంతోను ప్రధాన దూత శబ్దంతోను ఇది రెండవ శబ్దం ప్రధాన దూత అంటే మీకు తెలుసు మిఖాయల్ దూత ఆర్ ఆర్బాటము అంటే ఈ పెద్ద యుద్దం కాబోతుంది ప్రధాన దూత మైఖేల్ ఎప్పుడైనా యుద్దానికి ముందు వచ్చేవాడు కదా ఆయన కూడా బూరలు ఊదుకుంటా వస్తున్నాడు ఆయన బూర పట్టుకున్నాడు ప్రధాన దూత ఆయన బూర ఊదుకుంటూ వస్తున్నాడు దాని తర్వాత దేవుని బూరతోను దేవుని బూరతో పర్లోక నుండి ప్రభు దిగి వచ్చినట్టే ప్రభువు కూడా దేవుని బూరను పట్టుకుని వస్తున్నాడు మన ప్రభు యేసు ఎప్పుడన్నా మీరు ఊహించిండ్రాసు ప్రభు కూడా బూర ఊదుతున్నాడని దేవుని బూర అది ఇవన్నీ ఆత్మీయమైన సత్యాలు ఇవి నిజంగా బూరలు కావేవి నిజంగా ట్రంపెట్స్ కావేవి ఇవి ఆత్మీయమైన ట్రంపెట్స్ ట్రంపెట్ అంటే హెచ్చరిక యుద్దానికి ముందు ట్రంపెట్స్ అంటే సిద్దపడడం శత్రు దేశం మీదకి వస్తుందంటే బూరి చివరిన ఆ యొక్క కావులే ూర ఊది అందర్నీ హెచ్చరించేవాడు వచ్చేసి శత్రువులు వచ్చి సిరు సిధపడి త్వరగా తప్పించుకోండి తప్పించుకోని చెప్పడం దేవుని బూరతోనూ పర్లోకం నుండి ప్రభువు దిగివచ్చును ప్రధాన దూ తూర బూర పట్టుకున్నాడు యేసుప్రభు ఇంకొక బూరం పట్టుకున్నాడు దిగొస్తున్నాడు ఇప్పుడు చూడండి క్రీస్తు మృతులైన వారు మొదట లేదు లేదు బ్రదర్ నేనే లేస్తా ఫస్ట్ ఫస్ట్ నేనే లేస్తా నువ్వు అబద్ధిక్కునివన్నట్టు ఆ వాక్యాన్ని నమ్మిన ఏ చర్చన కావచ్చు ఎంత గొప్ప చర్చన కావచ్చు అది ఎంత పవర్ఫుల్ చర్చన కావచ్చు ఎంత గొప్ప దైవజన కావచ్చు ఈ వాక్యానికి విరుద్ధంగా చెప్తే వాళ్ళు అబద్ద బోధకులే వాళ్ళ పట్ల మనకి ద్వేషమే లేదు ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది పదహారవ వచనంలో క్రీస్తుల నుండి వారు మొదట లేతురు అంటే ఫస్ట్ నువ్వు లాస్ట్ మ్రతికున్న వాళ్ళు లాస్ట్ మొదట ఫస్ట్ వాళ్ళు ఆ మీదట అంటే నెక్స్ట్ లాస్ట్ పది వచనంలో పదిహేడవ వచనంలో ఆ మీదట సజలమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు కాబట్టి పది ఏడవ తప్పుగా అర్థం తీసుకున్నారు చూడు మనమందరము ఆకాశ మండలమునకు మీద కొనిపోబడదుము కాబట్టి క్రింద ఫుడ్ నోట్స్ ఏముందంటే కొన్ని ప్రాచీన పత్రలలో మేఘముల ఎందు కొనిపోబడదు అంటే ఇప్పుడు మీరు మనం చదువుతున్న పదిహేడవ శ్రంలో మేఘముల మీద అని ఉంటే దీనికంటే ముందు తర్జుమా చేయబడక ముందు బైబుల్లో మేఘంల ఎందు అని ఉంది కాబట్టి మేఘముల ఎందు కరెక్టా మేఘముల మీద కరెక్టా ఓల్డ్ ఒరిజినల్ స్క్రిప్ట్ అనేమో మేఘంల ఎందు ఉంది ఈ న్యూ స్క్రిప్ట్ ఇది ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఒక టూ ఇయర్స్ క్రితం దగ్గర దగ్గర టూ ఇయర్స్ అంటే హండ్రెడ్ ఇయర్స్ క్రితమే తెలుగులో తర్జుమా చేయబడింది బైబుల్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ అనుకుంట బహుశాంతే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇయర్స్ కిత తెలుగు తర్జమా చేయబడి అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు స్క్రిప్చర్స్ లో మేఘంల ఎందనుంది ఈ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మేఘముల మీద కాబట్టి ఆకాశ మనకు తెలుసు ఆకాశ నివసించే స్థలం అది కాబట్టి మేఘముల ఎందంటే చేంగ్ నంబర్స్ చూసిన మినిసలు మేఘములు అంటే దేవుని మహిమ ఆయన మహిమలోనికి కొనిపోబడదం అని అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని దాని అర్థం చేసుకోక శారీరకంగా నిజంగానే మేఘముల మీద పోతాం కాబట్టి పైకి ఎత్తబడుతున్నాం చెప్పుకుంటున్నారు అది మోసకరమైన బోధ బట్ ఇంకో రీతిగా చెప్పాలంటే ఫస్ట్ ఎవరు మృతుల నుంచి లేస్తారు ప్రభు నుండి మొదట లేదు దాని లాస్ట్కే మనం దాని మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉంటాం అనుంది అక్కడ వాక్యం కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది అక్కడికి వాక్యం క్లోజ్ అవుతుంది అన్నట్టు కాబట్టి ఈ వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే లేదు బ్రదర్ ఇది ర్యాప్చర్ గురించి చెప్తుందనేసి ప్రపంచమంతట పాస్టర్ ప్రకటిస్తారు దీన్ని అంతా బ్లైండ్గా చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారు దాని తర్వాత మనం అని ఇది వాక్యం అంతా పునరుద్ధానం చెప్తుంది ర్యాప్చర్ గురించి చెప్తలేదు సంఘం ఎత్తబడటా అన్న విషయం గురించి చెప్తలేదు ఈ వాక్యం ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి అటువంటి మోసగరమైన బోధలో ప్రపంచమతం ఉన్నది అనుకుంటే మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం ఎయిటీన్ థర్టీలో స్టార్ట్ అయింది ఈ బోధ ర్యాప్చర్ బోధ ఎయిటీన్ థర్టీకి ముందు లేదు ప్రపంచంలో ఆ బోధ జాన్ డార్బి అనే గొప్ప దైవ దాన్ని పరిచయం చేశాడు ప్రపంచానికి రాచర్ బోధ అని ఎయిటీన్ కాబట్టి ఎయిటీన్ థర్టీ ఈ బోధ ఉంది చర్చి ఎత్తబడుతుందని ని దానికి సంబంధించిన ఒక్క వాక్యం లేదు బైబిల్ అంతట్లో లాస్ట్ డే ని ఆయన తీసుకో చాల చివరికి మొదట మృతులైన వారు దాని తర్వాతనే సజీవంగా ఉన్నవారు వీటిని మరిచిపోయి క్రైస్తవ సంఘం అబద్ద బోధన ఆశ్రయించింది కాబట్టి సైతాన్ని కూడా ఎంత బాగా మోసగించింది చూడండి ఆయన రెండో రాకలకు సంబంధించిన విశ్వాసంలోనే చర్చిని మోసగించింది ఎందుకంటే నువ్వు మోసంలో ఉన్నావు అంటే ఉన్నావంటే ప్రభుని స్వీకరించినట్లే ప్రభు చెప్పిన మాటలంత్రుణీకరించినట్లే ప్రభు మనం చూస్తాం యోహాన్ సువార్తలో ఏడు మార్లు జ్ఞాపకం చేస్తాడు చివరి దినం నేను లేపుతాను అంత్య దినం వాడిని లేపుతాను అంటాడు అంత్య దినము అంటే లాస్ట్ డేనే వాళ్ళని లేపుతాను అంటున్నాడు అంత్య దినే నేను వాళ్ళని తీసుకుని సదాకాలం నేను వాళ్ళతో పాటు ఉండబోతున్నాను అంత్య దినం వాడిని లేపుతాను అంత్య దినే లాస్ట్ డే శ్రమాల అన్ని ముగించినాకనే లాస్ట్ డే అది లేదు నేను శ్రమాలకు ముందే వెళ్ళిపోతాను ఈ లోకాల నుంచి అది అబద్ద బోధ మోసకరమైన బోధ సపోర్ట్ కూడా ఉండదు వాక్యం ఏ వాక్యాల చూపించండి ఏవి కూడా దానికి సపోర్టివ్ ఉండవు అవన్నీ మోసకరమైన బోధలు అన్నట్టు ఏ వాక్యం చూపించడానికి ప్రయాసపడినా అవన్నీ పునరుద్ధానం సంబంధించిన వాక్యాలే ఉంటాయి గానీ ఏ వాక్యం కూడా మధ్య శ్రమలకి ముందు సంఘం మాయమైపోద్దని ఒక్క వాక్యం లేదు ఎంటైర్ బైబుల్లో న్యూ టెస్ట్మెంట్ లో ముఖ్యంగా కాబట్టి ఈ రోజు నేను ఎందుకు ఆ విషయం ధరించాలనుకుంటున్నాను ఆ యొక్క బర్త్డే నాకుండే నేట్లో షేర్ చేసేసుకున్నాను స్వీకరించాల్సిన బాధ్యత లేక తృణీకరించాల్సిన బాధ్యత విన్నవారిదే కాబట్టి నేను మటుకు ఈ యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అనేక సార్లు పరిశీలించినాను ఎంతో మందితో ఎన్నో కామెంటరీస్ అలా చూసినాను జైమ్స్ రాంగ్ నెంబర్స్ లో క్రాస్ చెక్ చేసుకున్నాను చేసుకున్నాక కన్విన్స్ నేను ఏంటంటే ఇది రిజర్వేక్షన్ కి లేక పునరుద్ధరణ సంబంధించిన బోధ చనిపోయిన వానికి సంబంధించిన బోధ చనిపోయిన వాళ్ళ గురించి సంబంధించిన బోధ దాన్ని మొత్తం వంకర్ టింకర్ చేసుకుని చర్చ్ గుడ్డిగా నమ్మేసింది లేదు నేను శ్రమలు చూడకుండా శ్రమలు స్టార్ట్ అయిన ప్రపంచం అంతటా భయంకరమైన శ్రమలు మళ్ళీ ఎప్పుడో పోవాలి ఎందుకు పోలే చర్చ్ వరల్డ్ వార్ వన్ నుంచి శ్రమలు స్టార్ట్ అయినాయి వరల్డ్ వార్ వన్ నుంచే కోట్ల కోట్ల ప్రజలు చనిపోవడం చూస్తున్నాం వరల్డ్ వార్ టూ లో మరి మరి చాలా మంది చనిపోయారు దాని తర్వాత టెరరిస్ట్ యాక్టివిటీ వేల చనిపోతున్నారు ప్రజలు నేచురల్ కెలామిటీస్ ద్వారా వాతావరణ సమస్యల ద్వారా బీభత్సం జరగడం వలన ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు ఎక్కడ చూసిన కరువు ఎక్కడ చూసిన శ్రమలు మళ్ళీ ఎప్పుడూ వెళ్ళిపోవాలి కదా మళ్ళీ ఎందుకు పోలేదు చర్చ్ అవంతా అబద్ద బోధలు అన్నట్టు చర్చ ఖచ్చితంగా శ్రమల గుండా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చెబుతుంది బైబుల్ కాబట్టి చాలా మంది ఏంటంటే నేను శ్రమలు చూడకుండా ఈ లోకంలోకి వెళ్ళి కాబట్టి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నుంచి నేను చదవను అందుకు చదవరు చర్చ్ ప్రపంచం అంతటా వాళ్ళకి ఏబి సిరీస్ కూడా తెలియవు ప్రకటన గ్రంథం గురించి ఎందుకంటే శ్రమలకు సంబంధించిన పుస్తకం కాబట్టి శ్రమల ముందే నేను వెళ్ళిపోతా కాబట్టి నాకు ఎందుకు అవసరం లేదు అనేసి ప్రకటన గ్రంథం చదవరు దాని ఏ పుస్తకం చదవరు అందుకే వాళ్ళకి యుగ దేవత గుడితనం గెలిపించింది కానీ మనకు దాంతో ఏ సహవాసం లేదు ఆ దేవతతో దాన్ని మనం అసహించుకుంటున్నాం మనం సత్యాన్ని ప్రేమిస్తున్నాం ఎందుకు ఏ స్ప్రోవే సత్యం నేనే మార్గము సత్యము జీవమనడు కాబట్టి ఆయన మార్గంలో జీవిస్తాం ఆయన సత్యంలో ప్రయాణిస్తాం ఆ చివరికి మనము ఆయన జీవంలోనికి ప్రవేశించాల అటువంటి భాగ్యాన్ని ప్రభుత్వించాలని ప్రార్థిస్తాం పరశుధర తండ్రి మీకు వనాలనైనా మీరు చూపించిన తండ్రి మా యొక్క పండ్లలో మేము ఆసక్తి కలిగి ఉండాలా మా చేతి పనులలో మేము ఆసక్తితో దాన్ని కొనసాగించాలా ప్రజలగా ఏడవకుండా ప్రభావ వారి గురించి మీరు మాట్లాడిన తండ్రి వారిని వెంట పెట్టుకుని రెండవ రాకం ముందు మృతులైన వారు లేస్తారు పాయింట్ మొదటి పాయింట్ ఆల్రెడీ మీ సన్నిధిలో భక్తులను తీసుకుని వస్తున్నారు రెండో పాయింట్ మృతులు మొదట లేదు మూడవ పాయింట్ చివరిగా బ్రతికున్నవారు సజ్జంగా ఉన్నవారు ఇవన్నీ అర్థం చేసుకోక క్రైస్తవ సంఘం మోసపోయింది ప్రవ్వాడు మోసగించండి సంఘాన్ని హవాను ఎట్లా మోసగించండు అట్లనే చర్చి ని మోసగించిండు వాడు కానీ మేము దానితో సహవాసంలు లేం దాని నుంచి బయటకు వచ్చిన కాబట్టి మేము వీటిని చూడగలుగుతున్నాం ప్రవ్వా ఇవి చూసిందేగాక మేము అనేకులకు ధైర్యంగా చూపిస్తున్నాం ప్రవ్వా మేమే రూపకంగా స్వార్థపరులం కాదు సత్యాన్ని గ్రహించినా అనేకలతో పంచుకుంటున్నాం వాళ్ళ హృదయాలలో పనిచేయాల్సింది మీ యొక్క ఇది ఎంత మటుకు నిజము అనేది వాళ్ళు గ్రహించలాగానే మీరే కార్యం చేతి సంపూర్ణుడు మహోన్నత స్థూత్ర గొప్పదేవా ఈ గడిచిన కాలం తో మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరు అయినా మమ్మల్ని సర్జీలకు నిలబెట్టుకున్నానైనా దీవారలు మమ్మల్ని కాచి కాపాడి దేవా కృప మైడా నీకు స్తోత్రమే నైనా ఇస్తు ప్రభావ తండ్రి ఇక ధనవంత ప్రవ నైనా మీరు మాకు సాయకులు అందుకే నీకు వంద నీకు మాకు వాక్యం ధ్యానించలాగన నీకు తండ్రిలో సమయం గడుపులాగన ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ ఇచ్చిన కృపను బట్టి నీకు వందాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తీజిస్తు మహా ఈశ్వరుడు మీకే కలుగురు అలా లేక ఉదయం కాలేజ్ సమయంలో ఈ వాక్యం మీద ప్రభావిరే మాత్రం మాట్లాడారు ప్రభావ నీకు వండాలి ఇసు ప్రభావ ప్రవణతని మాకు ఒక నిరీక్షణ ఉంది ప్రభావ ఆయన ఇసు ప్రభానతాన్ని నీకు వండాలి ప్రభావా నిరీక్షణతోని ప్రభావం అనేకులు మేము నిరీక్షణ కలిగి మేము జీవించాలా ఎంతో మంది ప్రవణతని ఆధారం చేసుకుంటుండగా ప్రభావ ఇసు లోకమంత ప్రభా ఆయన ఇసు కన్ఫ్యూజన్ లో ఉంది ప్రభాన తండ్రి ఇసు ప్రభా ఏది నామాలు ఏది సత్యం కన్ఫ్యూజన్ లో ఉంది కానీ ఎవరు కూడా ప్రభావ సత్యాన్ని పరిశీలించి ప్రభావం మీ వాక్యం చదివి దాన్ని అర్థం కానీ ప్రవ అనుగ్రహించినారు ఆ అర్థం చేసుకునే వివేకాన్ని జ్ఞానాన్ని మాకు అనుగ్రించినారు ప్రభావ ఈ సత్యం మీరు మాకు బయలుపరిచేందుకు మీకు అన్నారు ప్రభావా ఆయన ఇస్తూ తా ఒకప్పుడు బుద్ధి వాళ్ళకున్న మమ్మల్ని ప్రభావా నుంచి మాకు ప్రజలు కల్పించారు ఓ ప్రభావ సత్యం చూసి మీ ఆత్మీయ నేత్రాలు మాకు అనుగ్రహించారు అతిథి హృదయంతోనే మాకు కృపిస్తున్నారు ప్రభావ ఆయన ఇసుక ప్రతిదీ మేము ఆత్మీయమని చూస్తున్నాం ప్రభావ శరీర ఎవరిని ఎరుగమని వాక్యం ఆత్మని చూస్తుంది ప్రభా ఆయన ఆత్మలోని చూడగలుగుతున్నావు మీ కొడుకు ఆయన ప్రభావ అనేకులు ఇక వాక్యాన్ని సత్యని గ్రహించే ప్రభావ అనేకులు ప్రభావ ఆదరించలాగిన సాయపడ ప్రార్థిస్తామైనా ఒక దేవ ఇసు ప్రభు భయంకరమైన శ్రమల కాలంలో ఉంటుంది కదా ప్రభా మా విశ్వాసాన్ని కాపాడుకోవాలా చివరి వర్షం మీ కొడుకుని రక్షణ ప్రాణాలను మీరు నిలబడాలా ప్రభావ అనేకులు మీ చెంటుని నడిపించాలా ప్రభావ అంటే రాకడ దినాలు ఉంటున్నాం ప్రభావం ఎంతో ప్రపంచం అంత తార్మరీ స్థితిలో ఉంటుంది ప్రతి బిడ్డల ప్రభావ లేరవెట్టినని గ్రహించి ప్రభావ వాటిని అర్థం చేసుకునే ప్రభావ మనుషులు నడిపించేలాగా ప్రతి సంఘాన్ని ప్రేరేపించడం సాధిస్తాం ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ మీకు గ్రహించి జీవించే తయారు చేసి ప్రభా లేతాన్ని మేము ఆచారబద్ధంగా జీవించకుండా ప్రభావ ఆయన ఇసుక ఎన్ని ప్రయోగా ప్రభావం ఏమి అర్థం చేసుకునే వారిని పాటించి ముందుకు పోయి అన్నిటిని ప్రకటించలాగిన సాయపడమంతాదిష్టమైన గొప్పదేవ ఇష్ట ప్రవణతండి బోధ ప్రవణత చెప్పే ప్రతి వాక్యం ప్రభా అది సత్యమైన ప్రభా అది అర్థం చేసుకునే స్థితిలో మనుషులు మోసగింపబడుతున్నారు తగతన వరకు ఇష్ట మనుషులు మోసగిస్తున్నారు వాక్యంతో కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రభావ మనుషులైనా వాటిని గద్దించడానికి సాధిష్టం ప్రతి గొబ్బడి సత్యాన్ని కలిగించలాగన ఆసక్తిని రేపించడానికి నా దేవ నా ప్రభా నీకు వన్నాడు ప్రభా ఇసు ప్రభా ఒక వైరస్ బాధ్యత ఉంచినప్పుడు ఆదిష్టమైన ప్రతి బిడని కాకండి ప్రభావపరచడానికి ఒక వైరస్ నుంచి ఒక విడత కల్పించిన అయినా నా ప్రభా ప్రతి ప్రార్థన మీరు ఆలకించిన అయినా వైరస్ ప్రభావ మీరు తాను తక్కువ చేసినందుకని వన్ ప్రభావ ఎంతో మంది ప్రభావ ఆయన మీరు కొత్త ఇచ్చినందుకని నీకు వన్నాడు ప్రభావ తండ్రి నీకే శుక్ర స్వతలు అర్పించుకుని సంపూర్ణంగా ప్రభావ నిర్మూలించిన ప్రభావ ప్రతి బిడ ప్రభా మీరు ప్రసద్ద పొందుకునే ప్రభావమైన ఒక్క రక్షణ మార్గంలో రావాల ప్రభా స్వచ్ఛత పొంది రక్షణ పొందుకుంటే ప్రభావాల జీవితం వెళ్తాం ప్రభా పత్తి దిగా స్వచ్ఛత పొందాల రక్షణ మార్గం రావాలి ప్రభావ నా దేవసత్వాన్ని వహించే ప్రభావైతే ఉత్పత్తి ఆకర్షించబడాలని సహాయపడండి నా దేవ నా ప్రభానికి వర్ణాలు ఇస్తా ప్రభా ప్రతి సంఘం ప్రభా సరస్వాన్ని నడిపించడం ప్రభా ఈ చివరి కాలంలో ప్రభా బూతలు దయ్యములు బృదా అని ప్రభా తిమతి రాసి పత్రికలు ఉంది అంత కన్ఫ్యూజ్ చేస్తారు మనుషులు సాధ్యమైతే ఏర్పరచి సైతం కాలేదని కూడా ఉన్నాడు ప్రభా మోసించడానికి ఓ ప్రభావం తర్వాత ఇరవై నాలుగు అదే మీరు అన్ని చెప్పినాడు ప్రభావిని నెరవెడుతున్నాయి ప్రభావ కానీ ఎవరు కూడా ప్రభుత్వం పఠించుకోలేదు ప్రభుత్వం గ్రహిస్తలేదు ప్రభావ గ్రహించుకునే బుద్ధిగా మోసపోతున్నారు కనీకరించమంత ఆదిష్టం ప్రభుజ్ఞటించి ప్రభావ వాళ్ళందరూ తో సత్యాన్ని గ్రహించలాగా సహాయపడమంత ఆదిష్టమైన ప్రతిష్టం సత్యను ప్రకటించాలా ప్రభావ మీరు అక్కడ బహుతరగలు ప్రభావ నేను సిద్ధపడే అన్ని కులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ఓ ప్రభావ మీకు ఆ నేను వార్త ప్రకటించాల ప్రభావ మా పనులని త్వర త్వరగా ముగించుకునే తర్వాత మీ పనుల మీద సంపూర్ణంగా నిమగ్నం ప్రభా ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం అనుగ్రహించండి మా చేయడం అంతలో కూడా మేము ఆశ కలిగి ప్రభావాటి మేము విజయం పొందుకోవాలా ఫలం పొందుకోవాలని సహాయపడండి మరి విశేషంగా ప్రభావ ప్రతి దశలో మేము అభివృద్ధి పొందాలా ఆత్మీయ జీవితంలో సాంఘిక జీతంలో సామాన్య జీతంలో ప్రతి దశలో ప్రభావ సమస్త ప్రవర్తన అభివృద్ధి పొందాలా ఇన్ని మహిమపరచాల ప్రభావ అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించడానికి ఆదిష్టమైన అన్ని స్కిల్స్ నేర్చుకోవాలా ప్రభా అనేకులు ప్రభావకులుగానే ఉండాలా సహకారులుగానే ఉండాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడానికి ఆదిష్టమైన ఆయన ఈసు ప్రభా ప్రపంచ కరువుతో ఉంది ప్రభా ఆత్మీయ కరువు మరీ బహువి ఎక్కువ ఉంది ప్రభావ తండ్రి ఇసు ప్రభా అరువు కాలు ఉంటున్న ప్రభుత్వం అనేక వాకి ప్రకటించాల ప్రభా అయినా ఇసు ప్రభా గొడల ప్రభా నశించిపోతేనే ఎందుల ప్రభావ ఆత్మీయ ఆహారం లేక జీవాహారం లేక ప్రభావించిపోతేనే ప్రభా ఆయన ఇసు ప్రభా కనికరించిన ప్రభావ ప్రతి ఒక్కరు ఆత్మీయ ఆహారం అందాల తాజా అమ్మలా ప్రతి ఒక్కరు పొందుకోవాల ప్రభావ స్వీకరించాల దాన్ని రుచి చూడాల ప్రభావంలో ముందుకు పోలగ సాయపడమంతా ఆదిష్టమైన ఆయన ఇష్టప్రవరించి ప్రతి బిడ్డలు మనం మీరు ఆశ్వాదించండి జీవించండి వాళ్ళ కుటుంబాలను మీరు ఆదరించను వాళ్ళ పిల్లలు మీరు పోషించండి ప్రభుత్వాలు పరిమాటూ స్టడీస్ లో అన్నింటిలో ఘన విజయం అనే గురించి మంచి ఆర్థిక దయచేసి మీకు గొప్ప తెలుగు మీరు తయారీవన్ పార్థిష్టమైన నా దీవన్ నా ప్రభా దిన నూతనమైన కుటుంబం గొప్ప విజయం ఘన విజయం అనే గురించి మీకు మహిమకరంగా ప్రతి దశలో అంగీకారంగా మీరు జీవించాల ప్రాభా ఆయన మీకు సంపూర్ణమైన మార్పులు ఇంకా ప్రభావం ఇంకా సంపూర్ణంగా తాగిపోటుగా ఎదగాలిసి ప్రభావ సాగిపోలా ప్రభావ ఒక దశలో మేము ఆగిపోకుండా ముందుకు సాగిపోలే ఒక వంచెంచె ప్రభావ మీక్యంలో మీ జ్ఞానంలో అభివృద్ధి పొంది అనేకులు ప్రభావ జ్ఞానం తోటి మేము నడిపించాలా అలాంటి సేవ జీవితంలో నడిపించండి మా ప్రియులు ప్రభావ తన ఎఫరెండ్ కుటుంబానికి ప్రాధాన్యత కుటుంబం ఆదరణ ప్రభావిత సమాధానం దేండి దుఃఖం ప్రభావ తొలగించినయన నా ప్రభా మీ ఆదరణ మీ ప్రేమగా ఇచ్చే ప్రభావ ఆ కుటుంబం మీరు బలపచ్చ కుటుంబం ప్రభు మీకు జీవించాలనే సహాయపడండి చివరి వరకు ప్రభావ రక్షణ ప్రణాళికలో బెడవాల ఉండాలని సహాయపడండి వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ములు అందరిని ప్రభావిని ఆశీర్వదించి ఆదరణ సమాధానం ఇచ్చేసి ప్రభావ మీ కొడుకు నిరీక్షణ కలిగి ప్రభావ్వాన పద్దెనిమిది సందులు ఉంటారని ఒక నిరీక్షణ కలిగి ప్రభావ విశ్వాసంతో ముందుకోవాలనే సాయప్రభను ప్రాదిష్టం ప్రతి విషయంలో మీరే సాయప్రభన ప్రాధిష్టమైన గురించి స్పష్టపరి ఆర్డదేసి వాళ్ళ జీవితంలో నూతన కార్యాలను జరిగించి మీకు త్వరలో ఆయనస్తున్నాం తండ్రి పరిశుద్ధి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా ప్రభా ఇదిగోనైనా ఎంతో కాలం నుంచి ప్రభా ఇదిగో మేఘాల మీద త్వరగా వచ్చుతున్నాడనే బోధన మేము కానీ ప్రభా ఈ మర్మాన్ని ప్రభావిరు అనేక సార్లు మా కోసం రాసి పెట్టినా కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం తండ్రి అయ్యా ఈ జనాలు ప్రభా అ మీరు చెప్తున్నారు తండ్రి అయ్యా మీకు ఎంతో వందన ప్రభా ఎన్నోసార్లు ప్రభా ఈ వాక్యాన్ని మేము ధ్యానించాం తండ్రి ప్రభా మరి ఇది కూడా అనేకులకి ప్రభా ఈ విషయాన్ని అనేక ప్రభావితం తెలియజేసి అబద్ధం బోధలో ఉన్న వారికి ప్రయత్నం ప్రభా అాలు గ్రహించని ఇతరులు వరే మీరు దుఃఖపడకూడదని ప్రభా వారు నిద్రించుకున్నారనే చెప్పారు తండ్రి ప్రభా నిద్రించినవాడు ప్రభా తండ్రి ఏదో ఒక క్షణాన్ని ప్రభావాడు తప్పక తెగిస్తాడు ప్రభా అదే నిరీక్ష ప్రభా తండ్రి ఏ సమయంలో సరే ప్రభా అయ్యా ఆ విషయంలో బాధపడొద్దని ప్రతి ఒక్కరికి సంభవిస్తున్నా తెలిసారు అయ్యా మీరు ఎలాగ ప్రభావి చనిపోయి మళ్ళీ లేచారో ప్రభు ఆ ఎక్కువగా ప్రభా ఈ చిట్ట చివరి కాలంలో ప్రభా అ వారి సైతం మోసపరచబడే దినాల్లో ఉన్నారు మీరని చెప్పి వాక్యం చెప్పబడే తండ్రి అట్లాగే ప్రభా మోసపరచబడపోకుండా ఉండులాగునా అయ్యా ఈ వాక్యం చేత అనుక్షణ అయా మరి సిద్ధపరుస్తూ అయ్యా అనుక్షణ మమ్మల్ని ప్రభావి హెచ్చరిస్తూ అయ్యా మరి ఉన్నంత ఎంతో ఉండాలి ప్రభా ప్రభా ఈ పరిచయం నీకు జీవించండి మీ చిత్తం ఈ పరిచయలోకి అనేకలు యవన బిడ్డలు వచ్చి వాటిని ప్రభావి తెలుసుకొని ఆయా మర్మాలను శోధించుకుని ప్రభా అయా మంకాను ప్రభా మీ దగ్గర నుంచి ఆయా దైవికమైన జ్ఞానాన్ని పొందుకొని అనేకులకి ప్రభా ఈ అనుభవాలను పంచడానికి కుటుంబాన్ని గ్రహించండి పరిశుభ్ర మీరు తోడుగా ఉండండి అయా ఈ పరిచయం లో ప్రతి గిడ్డల మీద జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ ముఖ్యంగా ప్రభా నిం అభిప్రాయంగా తల్లిని మీద జ్ఞాపకం చేసుకోనండి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆధారగా మీరు ప్రభావత ఆ కుటుంబానికి ఓదార్పు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ప్రతి ఒక్క బిడ్డను మీదను కూడా మీరు జ్ఞాపకం వారి పని హీత మీరు పూర్తిగా సంపూర్ణంగా విడుదల అనుగ్రహించండి ఈ మనులన్నీ మీరు రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం దాయిచ్చా ఏ జీవన్ గారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటూ కూర్చుని ఉంటాను చెంచుకుంటున్నాం జీవతీ జీవన్ తండ్రి ప్రభాయ ఈ చేయకూడదు తండ్రి సమస్తూ సాధ్యం గలదేవా మా సామర్థ్యం మీరీ ప్రభా మీ చేతులకు మమ్మల్ని మేము మొక్క చెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన కాలం అంతే మమ్మల్ని భద్రపరిచి కాపాడి తండ్రి మీ కృపను ప్రతి క్షణము మా మీద ఉంచు మాకు ఎంతగానో తండ్రి ప్రభా ఆశ్రయర్గమ్గా ఉన్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు చదువుకుంటున్నాము తండ్రి చివరి దినాలలో వచ్చిన్నాము తండ్రి ఎక్కడి నుంచో అబద్ధ బోధకుడు రాడు ప్రభు ఆయన మాలోనే మా గుంపులలోనే ఉంటారని తెలియచ్చుకున్నారు తండ్రి ఎంతో జాగ్రత్తగా ఆయన ఈ రక్షణను కొనసాగించుకోవచ్చు అబద్ధ బోధకులను చూస్తున్నాము తప్పించుకునే వారంగా ఉండేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా అటు వివేచన వరము మాకు అనుగ్రహించండి కృపా వరములను దయచేయండి తండ్రి ప్రభావ మా నుండి కూడా అటువంటి తండ్రి కీడు ఎవరికి కలగకుండా మమ్మల్ని మేము ఆయన ప్రతి విమర్శ ఆత్మ విమర్శ చేసుకునే వరముగా ఏ మాటలు పలుకుతున్నామో నాయన ఈశ్వర సువార్త ప్రకటించేటప్పుడు ఏ విధంగా చేస్తున్నామో తండ్రి తండ్రి ప్రభా మీ చిత్తానుసారంగా ఉండే ఆయన ఆ యొక్క సువార్త ప్రకటన మా జీవితంలో దయచేయమని వేడుకొని ప్రతి క్షణము ప్రతి దినము తండ్రి మిమ్మల్ని సంతోషపరిచి నాయన మీ నామాన్ని మహిమపరిచి తండ్రి విచిత్ర చేసే వారంగా మేము ముందుకు సాయం చేయండి అల్పకాలం ఉన్నది ప్రభావన దీంట్లో మేము నాయన శ్రమ అనుభవ నిజమైన బోధతో మాకు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభావ వందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభా నా అవకాశంలో ఏ రోజున నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను బాగున్నాయన మేము కష్టపడాల్సి ఉంది అనుభవించాల్సింది శ్రమలను నా వీటన్నిటినీ పోతూ నిజమైన క్రైస్తవులు అనిపించుకున్నటకు నాయన అతి యథార్థమైన హృదయం కలిగి దేనికి బెదరక మేము నిలబడి మాకు సహాయం చేయండి ప్రభా మా ఆత్మలకు బలము దయచేయండి ప్రభా మాకు ఇంకా శక్తిని దయచేయండి ప్రభా మా హృదయాలలో మాకు శాంతిని సమాధానమును దయచేయండి ప్రభా నెమ్మదిని దయచేయండి ప్రభా మీ కృతజ్ఞతలుగా జీవించాలి ప్రభా ఎట్టి పరిస్థితుల్లోనూ కుడిమలకిల్లక ఆయన మేము ఆవేశపడి సొంత నిర్ణయాలు త్వర త్వర త్వరగా నాయన నిర్ణయాలు తీసుకునే వారంలో కాక తండ్రి ప్రభా మీ మీద ఆధారపడి మీరు చెప్పే విధానంలో మీరు కొనసాగే వారంలో బిడ్డ సాయం చేయండి బలపరిచి భద్రపరచండి రాబోయే శ్రమలోని కష్టాలను సోదరులను తట్టుకున్న ఇంకొన శక్తిని అనుగ్రహించమని వేడుకొని చుంటున్నాము తండ్రి జ్ఞాకం చేసుకుంటున్నాం టీమ్ ఉన్న ప్రతి బిడ్డని మీ చేతుల్లో కప్పజెప్పుతుంటున్నాం తండ్రి ఇంకను చైన్ అయ్యి సువర్ణము వల్లే ఆ ప్రకాశమును ప్రతి ఒక్కరిలో మా అందరి చూపించమని వేడుకొని చుంటున్నాము సత్యమును ఉన్నది ఉన్నట్టుగా సత్య సువార్తను బోధించే వారముగా మేముటే సాయం చేయండి తండ్రి నాయన ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నది ప్రభా వి ఆసక్తిని మాకు దయచేయండి ప్రభా వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా నాయనా రిజర్యానా నిద్రించున్నారు ప్రభా గత కాలం అంతా జీవితం అంతా ఎంతగానో పిల్లలకి కుటుంబాలకు తండ్రి పరిచర్ చేస్తూ వచ్చింది ప్రభ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది తండ్రి ఆమె జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ అందరు నిద్రించుకుంది ఆ కుటుంబానికి ఆయన తల్లి లేని లోటు ఎవ్వరు తీర్చలేరు కానీ మీరు మాత్రమే తీర్చగలరు ముఖ్యంగా ఇబ్రాహిం అన్నుదాస్ అన్న వీరిని ఇద్దరిని తండ్రి తన తల్లి స్థానంలో మీరే ఒకని తల్లి వాణిని నేను మిమ్మల్ని ఆదరించుతున్నాను ఆయన కృప చూపించమని నా ఆధారమే వారికి అనుభూతిని దయచేయమని వేడుకొని చుంటున్నాం కుటుంబంలో సమాధానంతో నింపండి ప్రవ్వా ఆనంద వ్యస్రములను ధరింపచేయండి ప్రవ్వ ఏదైతే ఆయన పని మిగిల్చి వెళ్ళిందో అది సంపూర్తిగా చేసే ఆ బాధ్యతను బిడ్డలకి దయచేయమని వేడుకొని గొప్ప కార్యాలయం చేయండి బలపరచండి ఆయన ఎమ్మెల్యే ఆంటీని ఆయన శ్యామన్న గారు అల్లమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వ ఇద్దరిని సంపూర్ణ స్వస్థ మంచి ఆరోగ్యం కుటుంబాలకు నెమ్మది శాంతి సమాధానాలు దయచేయమని వేడుకొచ్చున్నాం ఆయన అభిరామ్ బ్రదర్ ని కృష్ణ బ్రదర్ విక్రమ్ బ్రదర్ మీ చేతిలో తప్ప చెప్పు సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యము పరిపూర్ణ రక్షణలో ఇంకా కొనసాగుతూ సాయం చేయండి జాష్వాన్ బట్టి మీకు ఉన్నటువంటి కిడ్నీ సమస్య ఏ నామములు గడ్డిస్తుంటున్నాము వెళ్ళిపోమని తది సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి బలపరచండి బిడ్డ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉంటుంది ప్రభు తంటి చూపును కిడ్నీలను తండ్రి ప్రభా రక్త సరఫరా తొలగించండి ఆయాసము తొలగించి బలపరచండి ప్రభుత్వ తండ్రి సాక్ష్యం ఆ ఇంటి నుంచి వచ్చినట్లు సాగించండి తన తల్లిదండ్రులకి ఇద్దరికి నైనా సమాధానం తల్లి నైనా ఈ శాంతిని వారికి అనుగ్రహించమని వేడుకలు తండ్రి అదే కోవిడ్ బాధితులను వలస రైతులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి వారి సమస్యలు ఆయన వాళ్ళ అనారోగ్యము ఆయన వీటన్నిటిలో తండ్రి వారి ఆయన మీ మహిమను చూసి రక్షణలోకి వచ్చినట్లు అక్కడ వారికి ఒక అవకాశము దయచేయమని వేడుకొని అదే మరిగా ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవల్ని ఆయన ఇంకా తండ్రి ప్రభా బలపరచమని కొత్త ఇన్వెన్షన్ కనుగొనమని తండ్రి ప్రభా అది వంటిది మానవులకు మాకు అందరికీ దయచేయమని తండ్రి ప్రభా రక్షణ లేని వారికి అవి వినినప్పుడు రక్షణ కలుగుటకు సహాయం చేయమని వేడుకొని తుంటున్నాం నాయన వందనాలు స్తోత్రాలు శంకర్ గారిని వెంకటేష్ గారిని సుచరితని విజయని తండ్రి ప్రభా ఇంకా అనేకులున్నారు తండ్రి నాయన బిడ్డలు వాక్యం విని ఉన్నారు ప్రభా వారి జీవితంలో రక్షణ మార్గములను ఓపెన్ చేయండి ప్రభా గొప్ప కార్యాలను చేయండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించడం నీ చిత్తం కాదు ప్రభానా వారిని బలపరచండి ప్రభా నేనున్నానని ఒక దేవుడు నాకున్నాడు అని వాళ్ళకి భరోసా దయచేయండి ప్రభా గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని మీ సేవకులుగా వారిని అభివృద్ధి పరచమని వీడికూర్చున్నాం సాయం చేయండి నాయన మాలో కూడా తండ్రి ప్రభ ఆయన చిన్నగా కొంచెం రోజుల్లో ఉన్నాయని మేము ప్రతి క్షణం గుర్తుపట్టి తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టక సువార్త ప్రకటించే భారం మాకు దయచేయిందని ఆయన మిమ్మల్ని ఆశ్రయించి వీధుకొచ్చి ముర్రపెట్టచ్చు తండ్రి ప్రభ మమ్మల్ని మేము తగ్గించుకుంటుంది మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడైనటువంటి ఏ సుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపి మనకందరికి గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి కుటుంబానికి ఒక వైరస్ బాధితులకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైనా కాదా అన్న నేను రికార్డింగ్ చేయలేదన్న